ఈరోజు మనం మహిళ పురుషుడు దాని గురించి తెలుసుకుందాం ముందు మహిళ గురించి తెలుసుకుందాం ఎందుకంటే అందరు మహిళ ఉన్నారు పురుషులు ఎక్కువ మంది లేరు ముగ్గురు నలుగురు ఉన్నారు సో ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది ఈ యుగం ఈ యోగం ఖచ్చితంగా అంతే ఎందుకంటే పురుషుడు విఫలం చెందాడు గడిచిన మూడు సంవత్సరాల్లో ఐదు వేల జరిగినాయి పురుషుల వల్ల మహిళ వాళ్ళ ఇద్దరు జరగవు మహిళ మహా ఇది చిన్న చిన్న కొడుకుంటుంది అంతే తప్ప దేశాలు రాజ్యాలు ముంచేయాలా తాగేయాలా అందరినీ అందరినీ నలిపేయాలన్న ఆలోచన ఉండదు అందుకే మహిళ సౌందర్యంతో ఉంటుంది సరే అసలు మహిళ అంటే ఎవరో చూద్దాం మీరు ఆడవాళ్ళు అయితే మహిళలు కాన అయినట్టు కాదు ఒక చిన్న బేబీ పుట్టింది ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టింది అంటారే కానీ మహిళ పుట్టింది అంటారు అదేవిధంగా అబ్బాయి పుడితే మగవాళ్ళు పుడితే పురుషుడు పుట్టాడు అందరు ఎప్పుడు అంటారు వాళ్ళని పురుషుడు అని మహిళ అని వాళ్ళ జీవితంలో సమున్నత స్థితికి వచ్చినప్పుడు ఉన్నతమైన స్థానంకెళ్ళినప్పుడు మహిళామణి అంటారు అవునా కదండి అదేవిధంగా ఈ పిల్లడు పెద్దవాడైన తర్వాత వాడిని ఏమంటారు పురుషుడు అంటారు పుణ్య పురుషుడు అంటారు అర్థమంతా పురుషుడు అంటే ఆత్మ అన్నమాట సరే మహిళ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ గురువుగారి ఉద్దేశం ఏంటంటే మహిళా ధ్యానం ముందు పెట్టాడంటే మహిళ అంటే ఫస్ట్ ధైర్యం ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి మహిళకి ధైర్యం మీలో ధైర్యం లేదా మీరు ఆడవాళ్ళు మీలో ధైర్యం ఉందా మీరు మహిళలో ఓకే రెండు విచక్షణ మొదటిది ఏంటండి ధైర్యం రెండోది విచక్షణ ఎవడేం చెప్పినా బురకాయ ఊపిసేవాళ్ళు ఆడవాళ్ళు అవతలాడు చెప్పాడా అవునా చూద్దాం దాని సంగతి అని తను విచక్షణ ఉపయోగించిన వాళ్ళు మహిళలు ఎంత తేడా ఉందా మహిళకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళందరూ మేము మహిళలు అనుకోకండి ముందు ధైర్యం గురించి చూద్దాం ద్రౌపదిని నిండు సభలో లాక్కొచ్చారు ఓకే నిండు సభలో లాక్కొచ్చినప్పుడు ద్రౌపది ఒకసారి చుట్టూతో చూసింది తన ప్రపంచం తలకిందు అవునా కదా ఐదుగురు భర్తలు నిస్సాహులు అయిపోయారు దే కాన్ డు డు డు హెల్ప్ వాళ్ళ నుంచి హెల్ప్ వస్తుందా రాదు ఇంకా ఆలోచించింది ఇప్పుడు నన్ను కాపాడేవాడేవాడు చుట్టూతో చూసింది కులకథలు గురువులు ద్రోణాచార్యుడు అండ్ భీష్ముడు అందరూ తలకాయ దించేసుకున్నారు ఇలాగా ఎందుకంటే శక్కును అలా అందరిని ముగ్గేశాడు అందరిని బిగించేశాడు ఎప్పుడు తలెత్తకుండా చేశాడు అది అతని టాలెంట్ ఇప్పుడు ద్రౌపది నిస్సాహిస్థితిలోకి వెళ్ళిపోయింది కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి ఇక ఒక్కడే మిగిలాడు ఎవడా ఒక్కడు శ్రీకృష్ణుడు కృష్ణుడు తలుచుకుంది వెంటనే కృష్ణుడు మనోఫలకం మీద ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమయ్యి ఐ కాంట్ డూ ఎనీథింగ్ అన్నాడు ఎందుకని అక్కడ ఎవడు ఏలు పెట్టకూడదు కృష్ణుడు వచ్చేవాడు కృష్ణుడే రావచ్చు కదా కిటికీలు వంచి చీరలు కృష్ణుడు కిటీల్లో నుంచి చీరలు పంపాడంటే అర్థం ఏంటంటే ఆమె మానాన్ని కాపాడాడు అంతేకాని చందనాభ దర్శకెళ్ళి ఒక టన్ను చీరలు కొనుక్కొచ్చి అందులో నుంచి పంపించాడని కాదు అది అది అది మన సినిమాల్లో అర్థం కాదు కాబట్టి అలా ఒక చిన్న సీన్ పెట్టారు అంతేగాని ఆమెకి గాలిలో నుంచి చీరలు వచ్చిన ఏం లేదు అది మనకి ఆ రక్తి కట్టడం కోసం అది పెట్టారు అంతే వాడు చేరలాగటం కృష్ణుడు యొక్క మాయతో చీర రావడం అంటే అర్థమైంది కృష్ణుడు ఆమె యొక్క మానాన్ని సిగ్గులు కాపాడాడు ఎలా కాపాడాడో చూడండి కళ్ళు మూసుకుంది కళ్ళమ్మంటే నీళ్లు కారిపోతున్నాయి అప్పుడు ప్రత్యక్షణాడు ద్రౌపది ఇప్పుడు నీ ముందు ఒక సంకట స్థితి ఉంది సంకట స్థితి నువ్వు దీని ఏం చేయాలంటే తేల్చుకోవాలి నువ్వే ఇక్కడ నేను కూడా రాకూడదు ఎందుకంటే అది గేమ్ అది గేమ్లో ఉన్నావు నువ్వు గేమ్ మధ్యలో ఉన్న గేమ్ రూల్స్ అవి ఎవడు రాకూడదు ఇంకా ఇప్పుడు వచ్చేటట్లయితే నీ ఐదుగురు భర్తలే నేను కాపాడేవాళ్ళు ఇప్పుడు నేను కూడా రాకూడదు నీకేం సంబంధం అంటారు అదే నిన్ను ఎవడన్నా ఏమన్నా నేను అడ్డు వచ్చాను అప్పుడు ఒక సామాన్య స్త్రీ మీద దాడి జరుగుతుంది కాబట్టి హింస జరుగుతుంది కాబట్టి ఎవడైనా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ నువ్వు గేమ్లో ఉన్నావు గేమ్ రూల్స్ కోర్టులో చర్చ జరుగుతూ ఉంది మధ్యలో ఒక లేచి మాట్లాడకూడదు దానికి సంబంధించిన వాళ్ళే వచ్చి న్యాయం సాక్ష్యం చెప్పాల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మీద కేసు నడుస్తుంది అనుకోండి మీ అక్క కానీ మీ చెల్లి కానీ మీ బంధువులు కానీ రాకూడదు రక్త సంబంధితులు కానీ రాకూడదు బయట వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాలి ఏమంటే నేను మంచిదాన్ని మా చెల్లి సాక్ష్యం చెప్తుందని అంటే సాక్షి చల్లదు ఎందుకంటే అక్కడ అది రూల్ అలాగే ఇప్పుడు నేను కూడా రాకూడదు దిస్ ఈజ్ మై రూల్ అక్కడ రూల్ పెట్టే అలా బిగించాడు శకుని బా శకుని ఇంటలిజెంట్ అడు చెప్పకూడదాం శకునికి గ్రేట్ కాకపోతే అధర్మంలో ఉన్నాడు అది విషయం సరే ఇప్పుడు నిన్ను కాపాడేది ఒక్కలే ఎవరు నీ యొక్క ధైర్యం నీ యొక్క ఆత్మవిశ్వాసం ధైర్యం అంటే ఎక్కడ ఆత్మవిశ్వాసం ఓకే స్త్రీకి ఒక ఆడది మహిళ వాళ్ళంటే మొదటిది ఏంటి ధైర్యం రెండోది విచక్షణ మూడోది ఆత్మవిశ్వాసం ముందు ఫస్ట్ ధైర్యం కావాలి ఏది చేయాలని ధైర్యం కావాలి ఇంక మిగతా వీటన్నిటికట్టు పెద్ద అదే ఓకే అప్పుడు ఒక్కసారి భయాన్ని పక్కన పెట్టు నేను నీతో ఉన్నాను విచక్షణతో ఆలోచించు అన్నాడు విచక్షణ అంటే బ్రెయిన్ వాడు అన్నాడు ఎప్పుడైతే ఏడవడం ఆపిందో ఉమెన్నో మైండ్ పనిచేస్తుంది మన మైండ్కు ఉన్న పవర్ ఏంటంటే మీరు బాధతో భయంతో భయంతో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ నర్వస్ పనిచేయవు ప్లాన్స్ రావు అసలు ఫస్ట్ భయం తీసే వీళ్ళని ఏమి చేయలేరు మహా అయితే ప్రాణం తీయగలరు అంతే కదా అందుకని ఇంకేం చేస్తారు అంత ప్రాణం దీటం నుంచి ఇంకేం చేయగలరా ఏం చేయలేరు కదా ఫస్ట్ భయపెట్ ఆపేసి విచక్షణ అన్న కట్గా ఉపయోగించి ఆత్మవిశ్వాసంతో లే అన్నాడు మూడు పదాలు భయము చెప్పండి విచక్షణ ఆత్మవిశ్వాసం ఈ మూడు కావాలి నీకు ఇప్పుడు అన్నాడు అనగానే ఆమె ఒక్కసారి తలకాయ విధినించింది ఇక్కడే ఎక్కడో ఏదో జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒక సమస్య వచ్చినా దానికి తాళం చేయ కూడా ఉంటుంది తాళం తయారు చేసింది కంపెనీ తాళం చేయదా తాళం చేసి అయిపోతే అది పనికిరాదు అంత పెద్ద బండి తయారు చేశాక దానికి తాళం తయారు చేసి అంటే సమస్య తయారు చేసిన వాడే సొల్యూషన్ కూడా తయారు చేసి పెడతాడు అది సృష్టి నియమం ఇంకా ఒకటి కాదు నాలుగు సొల్యూషన్స్ ఉంటాయి మన స్పేర్ కీలు నాలుగు ఉంటాయి కదా ఒక తాళానికి స్పేర్ కీల్ నాలుగు ఉండవా అలాగే మీకున్న సమస్యకి నాలుగు సొల్యూషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఆ నాలుగు ఇంటే మీరు పట్టుకోవాలి అది పట్టుకోవాలంటే ఫస్ట్ ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలంటే విచక్షణను ఉపయోగించి అన్న కట్టుగానే వాడాలి విచక్షణ కట్టుగానే వాడాలంటే ముందు భయం తీయాలి భయం తీయాలంటే నీ ఇష్ట సకుడిని హృదయంలో ధరించాలి ఎవడ ఇష్ట సకుడు నీకు ఎవడైతే ప్రతి ఒక్కరికి ఒక ఇష్ట శకుడు ఉంటాడు సాయిబాబా అవచ్చు వెంకటేశ్వర అవ్వచ్చు బుద్ధుడు అవ్వచ్చు జీసస్ అవ్వచ్చు గురుగారు అవచ్చు మీ ఇష్టం ఒక ఇష్ట శకుడు అనేవాడు ఉంటాడు శ్రీరామచంద్ర అవ్వచ్చు వాడు ఎప్పుడు మీరు హృదయంలో ధరించాలి గుర్తుపెట్టుకోండి అది ద కీ ఆఫ్ ద ధైర్యం అహంకారం రాకూడదు ఎప్పుడు మీరు ఎంత పెద్ద మాస్టర్ అయినా ఎంత పెద్ద వాళ్ళు అయినా మీ ఇష్ట శఖుడిని హృదయంలో ఉంచుకోవాలి ఆమె వెంటనే ఆమె ఇష్ట శకుడు కృష్ణుడు వాణ్ణి స్మరించింది వెంటనే ఆయన లైన్ క్లియర్ చేశాడు ఓకే చుట్టూతో చూసింది అంటే ఇక్కడే ఎక్కడో కాలం చేయనమాట ఏ చేయకుండా అక్కడ తాళం చెవి అంటే ఇప్పుడున్న సమస్యకి నిన్ను దాసిగా మారుస్తున్నావు నువ్వు సంతకం పెట్టు అని ధృతరాష్ట్రుడు పిలిచాడు సభకే సరే అయింది అయింది గోలంతా పక్కనట్టు ఇప్పుడు నిన్ను దాసిగా మారుస్తున్నావు నువ్వెవరో మహారాణివి ఇప్పుడు నువ్వు దాసీగా మారుస్తున్నావు ఇదిగో ఫైల్ రెడీ చేసినా సైన్ చేయ అన్నాడు ఇప్పుడు ఆ సైన్ చేసింది అనుకో స్టాంప్ పడిపోతుంది ఇంకా దాసి దాసి అంటే తెలుసా భయంకరంగా తన జీవితం ప్రతి ఒక్కరు వాళ్ళని వాడుకోవచ్చు ఈ ఫ్యాన్ ఎవడైనా వాడుకోవచ్చు అలాగ వాళ్ళని కూడా వాడుకోవచ్చు అంత హీనంగా ఉంటుంది ఆ రోజుల్లో దాసీలు పరిస్థితి ఒక బానిస జీవితం అనమాట ఓకే వీళ్ళందరూ ప్లాన్ చేసి ఆ దాసీలు ఐదుగురు అయిపోయారు ఇక నీవంతే ఉంది రాజ్యం పోయింది చూడండి ఎంత క్రిటికల్ పొజిషన్ ఇప్పుడు ఆ ముందున్న ఒకే ఒక ప్రశ్న సంతకం పెట్టాలా వద్దా పెట్టక తప్పదు ఏడిస్తే ప్రయోజనం లేదు న్యాయం కోసం కేకలు పెట్టినా ప్రయోజనం లేదు ముందు విచక్షణ వాడాలి చుట్టూతా చూసింది ఆత్మవిశ్వాసంతో ఎక్కడో చోటో దొరక్కపోద్దా అని మొత్తం ఇలా అందరిని చూసుకుంటూ వచ్చింది చూసుకుంటూ వస్తే అప్పుడు ఆమెకు మెరుపు నెరిసింది అప్పుడు ధర్మరాజుతో ధృతరాష్ట్రుడితో అంది ధృతరాష్ట్రుడు అంటే మెయిన్ హెడ్ అనమాట ఆయనతో అందే మహారాజా నేను దాసిగా మారడానికి రెడీ అవుతున్నాను అంగీకరిస్తాను అయితే నాకు ఒక సందేహం తీర్చేయండి ఇది ధర్మసభ కదా అందే ఓకేనమ్మా అడుగు ఏంటది అన్నాడు ఏంటంటే మహారాజా ఇప్పుడు నా భర్త ఓడిపోయాక నన్ను తాకట పెట్టాడా లేకపోతే నన్ను తాకట తను ఓడిపోయాడా అని అడిగింది దీనిని తానోడి నన్నొడ్డినా నన్నోడి తానొడ్డినా అందే అంటేనమ్మా ముందు రాజ్యం పెట్టాడు తర్వాత తమ్ముళ్ళని పెట్టాడు తర్వాత తనను తాను పెట్టుకున్నాడు అన్ని ఇంకా తను కూడా అయిపోయాడు బాని సరిపోయాడు ఇక లాస్ట్లో నిన్ను పెట్టాడమ్మా అందే అన్నాడు అయితే మహారాజు గారు మీలో ఒక్కడ కూడా బుర్రకాయ లేదా తనని తను తాకట్టు పెట్టుకున్నాక తను బానిసైపోయాక బానిస్కి భార్య మీద హక్కులు ఉండవు కదా నన్ను ఏ విధంగా తాకట్టు పెడతాడో అది ఎలా చెల్తుంది మీరు ఎలా అనుమతిచ్చారు అందే అనగానే గుండెరాజు గుండెలో రాయిబడింది నిజమే కదా కరెక్టే కదా చెప్పింది లా పాయింట్ ఇది నోట్ డిస్ పాయింట్ ఇవ్వరా అన్నారు అందే చూసారా లేదు ఆలోచన భయంతో ఉన్నప్పుడు లేదు ఆలోచన ఆత్మవిశ్వాసం అందుకే మేడం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చెప్పండి భయం ధైర్యము విచక్షణ ఆత్మవిశ్వాసం ఈ మూడు ఉంటే వాళ్ళు స్త్రీలు అవుతారు స్త్రీకి ఇంకో క్వాలిఫేషన్ ఉంది అది మూడో దశ ముందు ఆడది మహిళ స్త్రీ మూడు దశలు ఉన్నాయి ఉమెన్ పర్వంలో ఇవన్నిటి కలిపి ఉమెన్ అంటారు ఊ ఓకేనా మీరు ఏ దేశంలో ఉన్నారు మీరు చూసుకోండి నాకు సంబంధం లేదు ఆడవాళ్ళుగా ఉండడం పెద్ద గొప్ప ఏం కాదు ఎవరైనా ఆడవాళ్ళు అవుతారు ఒక జన్మలో ఆడవుతారు ఒక జన్మలు మాకు అవుతారు అది పెద్ద గొప్ప విషయం కాదు ఆడవాళ్ళగా పుట్టడం పెద్ద గొప్ప విషయం కాదు మహిళ అవడమే గొప్ప విషయం స్త్రీ అవడం మహామహా గొప్ప విషయం ముందు మహిళ సంఘం తేలుద్దాం మూడు మహిళ ఏంటది ధైర్యం విచక్షణ ఆత్మవిశ్వాసం ఇప్పుడు ద్రౌపది దగ్గర మూడు ఉన్నాయ వెంటనే అవునమ్మా కరెక్టేనమ్మా మాకెవరికి తట్టలేదమ్మా ఎంత అద్భుతంగా చెప్పావమ్మా అన్నాడు అంటే పొరపాటు జరిగిందమ్మా అన్నాడు ఆయన నోటితో అన్నాడు కదా ఏమన్నాడు పొరపాటు జరిగిందమ్మా అన్నాడు నాకు ఈ విషయం ఇది చాలండి ఇంత పెద్ద సామ్రాజ్య చక్రవర్తి మీరే పొరపాటు చేశారు కదా ఈ పొరపాటుకు తగిన దండను కావాలి కదా అందుకని నేను ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాను కృష్ణుడి దగ్గర నారాయణ సైన్యం ఉంది ఆ నారాయణ సైన్యాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని తొగడా తొగడాకని కొట్టేస్తాను అందే ఎందుకని అందరు రెడీగా ఉన్నారు దొరకలేదాడు ఇప్పుడు దా దొరక ఇప్పుడు దొరికాడు దొరికాడే లేదా తప్పు దొరికాడు నేరం చేసావు నువ్వు అంటే నీ సభలో ఒక దాసుడు తన భార్య నుంచి తాకట్టు పెడితే ఎలా చెల్లింది చెల్లకూడదు కదా ఎలా చెల్లింది అంటే నువ్వు న్యాయం చేశావు కానీ ఇప్పుడు ధృతరాష్ట్రాన్ని దుర్యోధను మొత్తం అందరినీ కృష్ణ సైన్యం కొట్టేయచ్చు ఇక కృష్ణుడు కూడా చేతులు ఫ్రీ అయిపోయినాయి కృష్ణుడు చేతులు రద్దుకుంటున్నాడు తొందరగా కొట్టాలేదని ఆయనకు భయం వచ్చింది అమ్మ బాబు ఇప్పుడు ఎంత తప్పు చేశాను నేను ఈ అమ్మ ఇది ఎంత బాగా లాగింది ఇది నాయనో దేనితో పెట్టుకోకూడదు అని వెంటనే ధృతరాష్ట్రుడు దిగి వచ్చాడు అమ్మ మాకు దండనొద్దు ఎందుకంటే కృష్ణుడు సైన్యం వచ్చిందంటే అందరు అవుట్టు అప్పుడు దాకా ఎందుకు రాలేదు కృష్ణుడు సైన్యం అప్పుడు దాకా ముగ్గు వేయబడింది ఇప్పుడు ముగ్గు జరిగిపోయింది గాలికి దిగ్బంధనం అంటారు శక్కుని చేసిన దిగ్బంధనం అది అష్టదిగ్బంధనం అంటే ఇదే మంత్రాలతో వేసాడు కాదు తెలివితే వేసేదాడు శక్కుని అష్టదిగ్బంధనం తేలిపోయింది అందుకే ధర్మం ఎప్పటికీ రక్షించబడుతుంది ఈ తెలివితే అట్లు కొన్ని రోజులే ఉంటాయి ధర్మం ఎప్పటికీ ఉంటుంది సరే అయితే ఇప్పుడు అమ్మ మా తప్పుని సరి చేసుకునే అవకాశం మాకు అన్నాడు ఎలా సరి చేసుకుంటావు నీకు మూడు వరాలు ఇస్తానమ్మా అన్నాడు అంటే బేరం పెట్టాడు ఏమన్నాడు మూడు వరాలు బేరం పెట్టాడు అనమాట సరే చూస్తాను ముందు అయితే అందే నా దుఃఖాన్ని నివారించుకోవడానికి మూడు వారాలు ఉపయోగిస్తాం చూస్తానని అయితే ఇవ్వండి అందే మొట్టమొదటి వరం నా భర్తల్ని విడుదల చేయండి అయిపోయింది శాంక్షన్ చేసాడు ఎందుకు చేయకపోతే ఇప్పుడు తొగడా కింద పోవాలా అది రైట్ ఇది రైటా రెండు వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి ఇచ్చేయండి ఓకే ఇచ్చేసాం మూడో వరం కోరుకోవాలి నాకు అక్కర్లేదు నువ్వే ఉంచుకుంది దీని పేరు ఆత్మవిశ్వాసం మొదటిదేంటి ధైర్యం క్వశ్చన్ చేసింది రెండోది ఏంటి విచక్షణ ఎక్కడ కొడితే ఎవడు దెమ్మ తిరుగుతాడో తెలుసుకొని పట్టడమే విచక్షణ మీ జీవితంలో వచ్చే సమస్యను ఎక్కడ ఎవరితో చెప్తే వాళ్ళు సెట్ అయిపోతారు వాళ్ళతో చెప్పాలి ఊరికే లోని పడకూడదు ఎవరితో పడితే గొడవలో అప్పుడు మీరు ఆడవాళ్ళు అయిపోతారు ఆడవాళ్ళు కాదు మహిళ ఎక్కడ కొడితే ఎవడ ఎవడు సెట్ అవుతాడో అక్కడే కొట్టాలి మూడోది ఆత్మవిశ్వాసం ఏముందా తెలుసా మూడు వరాలు ఇస్తానన్నారు కదా రెండు ఇచ్చేసారు కదా ఒకటి నాకు అక్కర్లేదు మీరు ఉంచేసుకోండి అందే ఆడపిల్లలకి ఎవడన్నా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేడు అనుకో దేబే మోహాలు తీసుకుంటారు ముందు మీ పిల్లలకి చెప్పండి అర్జెంటుగా ఎవడన్నా సెల్ ఫోన్ గిఫ్ట్ ఇస్తే తీసుకుంటారు నా గిఫ్ట్ అంటారు ఎందుకు ఇచ్చాడు గిఫ్ట్ తీసుకున్నావంటే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్టే వాడి నీ ఆత్మ మీద ఎక్కుతాడు ఇక్కడి నుంచి అర్థమైందా ఫ్రీ గిఫ్ట్ ఎప్పుడు తీసుకోకూడదు ఎవరిచ్చినా ఫ్రీ గిఫ్ట్ తీసుకోకూడదు తీసుకున్నారా మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోంటుంది అంతే కదా వాళ్ళ చేతులకు మీరు వెళ్ళిపోతారు సెల్ ఫోన్ ఇచ్చారు కాబట్టి వాడికి మీ మీద కన్ను ఉంటుంది డిమాండ్ ఉంటుంది గోల్డ్ అని ఉచితంగా వచ్చేది ఏది మీరు తీసుకోకూడదు ఉచితంగా వచ్చిన బహుమానం వెనక అపాయం పొంచి ఉంటుంది అవునా కదా అందుకని ద్రౌపది ఇప్పుడు మూడో గిఫ్ట్ ఏం చేసింది తెలుసా నాకు అక్కర్లేదో అంది ఈయనేమో పర్లేదు అడగమ్మ అంటాడు అక్కర్లేదని చెప్పాను కదా మీరే ఉంచుకోండి అందే అంటే ఇప్పుడు దాకా ఇచ్చేవాడు ఆయన పుచ్చుకునేది ఇప్పుడు ఎప్పుడైతే ఏమి ఇప్పుడు ఇచ్చేది ఏమో పుచ్చుకునేవాడు వాడైపోయాడు దాని పేరు ఆత్మవిశ్వాసం ఇప్పుడు దాకా ఆయన పైన రెండు వారాలతో పని అయిపోయింది భర్తలు రిలీజ్ చేసుకుంది రాజ్యం వచ్చేది ఇంకేం కావాలా అట్లయితే నాకు కూడా ఒక యాభై వడ్డాణాలు ఇవ్వండి అని ఏమి అడగల మనమైతే అది ఎంత కావాలో అంతే తీసుకోవాలి మూడో వరం అవసరం లేదు రెండు వచ్చేసినాయి ఇంక నువ్వేందు నాకు ఇచ్చేది ఇప్పుడు నేను మహారాణిని సామ్రాజ్ఞిని రాజ్యం సామ్రాజ్ఞే కదా నేను సామ్రాజ్ఞిని నేనే ఇస్తాను నీకు ఏం కావాలి మూడో వరం ఉంచుకోలే నీ దగ్గర అందే ఆయన చచ్చిపోయాడు అవమానంతో ఇప్పుడు ద్రౌపదికి ధృతరాష్ట్రుడు మూడు వరాలు ఇస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళు తిరిగి వచ్చింది వాళ్ళు ధృతరాష్ట్రుడు దయతో బతికారు మామూలుగా మూడు వరాలు తీసుకుంటే మూడో వరం తీసుకోలేదు కదా ఏమన్నారు తెలుసా ద్రౌపది వరాన్ని తిరిగి అన్నారు మొదట ట్రెండ్ పోయినాయి ఎంత విచక్షణ ఆలోచించరు మీరే మొదటి రెండు వారాలు తీసేసుకుంది మూడో వరం నో అంది అప్పుడు ప్రజలు ఏమంటారు మహారాజు వరం ఎత్తానంటే వద్దంది ఏమి ఏమి టాలెంట్ ఏమి టెక్కు అంటారే కానీ మొదటి రెండు ఫ్రీగా తీసుకుంది అందరు దాని పేరే ఆత్మవిశ్వాసం ఇది పెంచాలి మీరు చేయి జాపకండి ఎప్పుడు కూడా లవ్ ప్లీజ్ లవ్ మీ నువ్వు లేకపోతే నేను లేను నా అదా ప్రేమించు అడుక్కోకండి ఎప్పుడు ఎందుకంటే అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు అని ఒక శాంతి ఉంది మా గుంటూరు జిల్లాలో అదే సినిమాలో పాయగాడు మోహన్ అడవు అడవుడు పాయగాడు కోటా శ్రీనివాస ఇద్దరు వీడు అడుక్కొచ్చి తింటుంటాడు వాడిన రే నాకు బెటర్ అంటే ప్రేమను ఎప్పుడు అడుక్కోకండి ఎందుకంటే నీ భర్త కానీ నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నీ భార్య కానీ నీ అత్త కానీ నీ కోడలు కానీ నీ తోటి మనుషులందరూ ప్రేమను అడుక్కునేవాళ్ళే ఇచ్చేవాడు ఒక్కడే పరమాత్ముడు వాడి దగ్గర అడుక్కోండి ప్రేమని మానవులు ఎవరు ఇవ్వలేరు ప్రతి ఒక్కరికి పరిధులు ఉంటాయి అందుకే మానవులు అందరూ గొడవలు పడ్డానికి ఇదే కారణం మీరు ప్రేమను అడుగుతుంటారు ఆ ప్రేమకి ఒక ఇంత పరిధి ఉంది అడుక్కునేవాడి దగ్గర ఎంత ఉంటుంది మీరే చెప్పండి ఇంత ఉంటుంది వాడి దగ్గర మీరు కేజీ ఆశిస్తున్నారు వాడి దగ్గర పావు కేజీ ఉంది ఇవ్వగలరు ప్రేమను ఇవ్వగలరు ఎంత ఇస్తారు లిమిటేషన్ ఉంటుంది వాళ్ళకి కొంతే ఉంటుంది ఎందుకని వాళ్ళు పాపం పరమాత్ముడు కాదు కాబట్టి కనుక వాడి ఫ్రెండ్స్ ఇప్పుడు పరమాత్ముడి దగ్గర ప్రేమను తీసుకోవాలి మన తోటి మానవులకు ఇచ్చేయాలి ఎందుకంటే మనం ఇచ్చే స్థాయిలో ఉండాలి అది ద్రౌపదాడిన ఈ చూ రెండు తీసుకుందే మూడేది మాత్రం వెనక్కిచ్చేసింది దాని పేరు ఆత్మవిశ్వాసం ఈ మూడు ఉంటే వాళ్ళు ఉన్నతమైన మహిళలు చప్పులు కొట్టుకున్న ఉన్నత మహిళ చరిత్రలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి మహిళలు మీకు తెలిసిన మహిళ ఎవరైనా చెప్పండి ఝాన్సీ లక్ష్మి బాయ్ అది ముట్టుకుంటే ఆగిపోతాయి ఇంకొంచెం మంచి పురాణ పురుషులు పురాణ స్త్రీలు పురాణ స్త్రీల గురించి చెప్పండి సతీ అనుసూయ సతీ అనుసూయ ఏ సావిత్రి మొన్న సినిమాలో సావిత్ర్యా సతీ సావిత్ర సతీ సావిత్రి గురించి చెప్తా భర్త ప్రాణం దగ్గరకు వచ్చింది ఉండు ఒకరి ముందు ఒక సతీసంగం చెప్తాం సతీ సావిత్రి మహిళ మనీ ఎలాగంటే ఆమె తన భర్తని కత్త కదా భర్త ప్రాణం పోయింది ప్రాణం పోగానే యాక్చువల్గా యమధర్మరాజు ఎవడో కనపడ్డావు ఏమో కనపడ్డాడు బాబు నా ఏం కుదరవు ఆయన వదిలిల్లు అందే చల్లి చల్లని వెళ్ళిపోయాడు ఆయన ఇలా అడుగుతూనే ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు నా వదిలి వదిలిల్లు అంటారు కానీ తీసుకెళ్ళి అంటారు ఏంటి కదా వదిలిల్లాడు వదిలిగానే అక్కడ ఆమె ఇక్కడ తలాలు ఉంటాయి తలాలు భూలోకము సువర్లోకము బువర్ ఇలా తలాలు ఉంటాయి అన్నమాట ఓకే ఈ ఈ లోకంలో నుంచి ఆయన ఆ లోకంలోకి వెళ్ళాడు ఎంత దూరం వస్తది మహాయితీ ఊరు చివరిదా వస్తాది అనుకుని వెళ్ళాడు కానీ ఆమె ఏం చేసిందంటే ఫిజికల్ బాడీని ధ్యానాలు కూర్చొని రెండో బాడీ రిలీజ్ చేసుకుంది రెండో తలంలోకి వెళ్ళిపోయింది అంటే మనోమయ కోసంతో ఎంటబడింది ఉరి ఉరి ఇంకా వస్తున్నావా అని చెప్పేశాడు మూడో తలంలోకి వెళ్ళాడు మూడో తలంలో మూడో శరీరం వదిలేసి నాలుగో శరీరంతో ఎంటబడింది అంటే ఒక్కొక్క తలంలో ఒక్కొక్క లేయర్తో ఆమె వెళ్ళిపోతూ ఉంది అప్పుడు ఆయనకి ముచ్చట వేసింది ఆహాహా ఏంటి నీ ఇంటలిజెన్సు నీకు ఎంత తవరున్నట్టే ఇన్ని లోకాలు తాటి వచ్చేస్తావు ఎంత తవరుంది నీకు ఇన్ని లోకాలు వచ్చేసావు సరే ఏం కావాలో కోరుకో అన్నాడు అది కొంచెం సినిమా కాబట్టి యమధర్మరాజుని కొంచెం ఎరువుడు చేశారు నాకు పిల్లల్ని ఇవ్వండి అంటే భర్త ప్రాణం తప్ప ఏదే కోరుకో అంటాడు నాకు పిల్లల్ని ఇవ్వండి అంటది తగాస్తు అంటాడు అనగానే ఏమంటుంది భర్త లేకుండా పిల్లల్ని అలాగంటామయ్యా పిల్లలు ఇచ్చే ఆడదాయి భర్తలు ఇచ్చే ఆడదాయి యాక్చువల్గా అది కథ కాబట్టి అలా ఉంది కానీ యమధర్మరాజు భర్త లేకుండా కుంది దేవికి బిడ్డనేవలేదా చెప్పండి ఇచ్చాడో లేదా మరి కర్ణుడు ఎలా పుట్టాడు మరి అందరం తలుచుకుంటూ ఇవ్వగలడు కానీ ఏసుక్రీస్తు అలాగే పుట్టాడు అంటే అక్కడ యమధర్మరాజు తన యొక్క శక్తికి ముచ్చట పడ్డాడు అంతేగాని యమధర్మం తెలివితో కూడే కాదు మన కర్రలో అలా రాసి వచ్చారు యమధర్మం తెలితో కూడి కింద చూపించారు ఆయన యమధర్మం యమధర్మాన్ని నిర్వహిస్తున్న మాస్టర్ ఎంత ఇంటెలిజెంట్గా ఉంటాడు ఆ భర్త లేకుండా పిల్లల్ని ఎలా అంటే వయసు గోల్డ్దానా పురాణాల్లో నేను గోల్డ్ మంది ఇచ్చాను ఓం బోపిస్తుంటే నువ్వు గర్భవతి అయిపోతావు అలా అయ్యాట్లేదా టెస్ట్ బేబీ ఇప్పుడు పురుషుడితో పని లేకుండా పిల్లలు కానట్లేదా టెస్ట్ టు బేబీతో పిల్లలు వస్తున్నారు లేదా మరి ఆ రోజులోనే టెక్నాలజీ ఉంది ఈ తెలితాటలు అన్ని కథలు రాసిన వాడికి లేవు ఈ కథ రాసిన వాడికి ఆ తెలితాటలు సరే అది పక్కన పెడితే యమధర్మరాజు దగ్గర తన బిడ్డని ఎలా సాధించుకుంది దేంతో సాధించుకుంది తన భర్త ప్రాణాన్ని చెప్పండి బాగా ఆలోచించి చెప్పండి శక్తితో నాలుగోది చెప్పండి శక్తి ఏ లోకం వెళ్తే ఆ మనకి ఏడు శరీరాలు ఉంటాయి చెప్పిన తప్పుడు కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం ఆనందమయ కోసం విజ్ఞానమై కోసం విశ్వమయ్య కోసం నిర్వాణమయ్య కోసం ఇలా ఏడు శరీరాలు ఉంటాయి ఈ ఏడింట్లో ఏడు జీవి ఏడు లేయర్స్ ఉంటాయి ఒక ఉల్లిపరకి ఉల్లిపాయకి ఉల్లిపరలో ఉన్నట్లుగా ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఇది ఇది అన్నమయ కోసం ఈ దాటి అన్నమయ్య కోసం భూలోకంలో ఉంటుంది ప్రాణమయ కోసం ప్రాణలోకంలో ఉంటుంది మనోమయ కోసం మనోలోకంలో ఉంటుంది ఆనందం ఎక్కువ ఆనంద లోకంలో ఉంటుంది ఓకే ఆమె ఏం చేసింది ఈ లోకంలో నుంచి వెళ్ళగానే ఈ సిసి కెమెరా అంటే ఏడు సీసీ కెమెరాలు అనుకోండి పోనీ ఓకే ఒక కారు వెళ్తుంది ఫస్ట్ సీసీ కెమెరాలు చూస్తాం తర్వాత రెండో సీసీ కెమెరా తర్వాత మూడో సిసి కెమెరా ఆరో సిసి కెమెరా ఏడో సిసి కెమెరా అలాగా ఆమె ఒక్కొక్క బాడీతో కనెక్ట్ అయ్యి ఆమదార్తో మాట్లాడుతూ ఉంది భూలోకంలో బాడీతో భర్త ప్రాణం వెంటనే ధ్యానంలో కూర్చుంది ధ్యానంలో కూర్చొని శరీరం రిలీజ్ చేసి ఆయన వెంటబడింది రెండో లోకంలో అడ్డం వచ్చింది అక్కడ ఈ శరీరంతో వెళ్ళడానికి కావదు ప్రాణశరీరంతో వెళ్ళడం అవదు మనో శరీరంతో వెళ్ళాలి అక్కడ ప్రాణశరీరాన్ని ధ్యానంలో కూర్చోబెట్టింది దానిలోంచి మనోశరీరం రిలీజ్ చేసుకుంటాయి మీరు ఒక బొమ్మ చూసారా ఏడు ఉంటాయి ఒకదానిలో ఒకటి ఒకదానిలో ఒకటి ఒకదానిలో ఒకటి వాటిని ఏమంటారు ఏటు గొప్ప బొమ్మలో అలాగనమాట ఓ మనోలోకంలోకి వెళ్ళాడు ఈ ఇక్కడ కూడా వచ్చింది రే ఈమె అనుకొని మనోలోకంలోకి వెళ్ళాడు మనోలోకంలోకి వెళ్ళగానే మనోలోకంలో మళ్ళీ అక్కడ ఆయన వెళ్ళిపోతాడు ఆయన హయ్యర్ మాస్టర్ కదా ఈ అడ్డు వచ్చింది వెంటనే ధ్యానంలో కూర్చుంది మూడో శరీరం మనోలోకం మనోలోకంలో బాడీలో ధ్యానంలో కూర్చోబెట్టింది అక్కడ ధ్యానం చేసింది మీ కల్లో మీరు మాట్లాడుతున్నారు లేదా కల్లో మాట్లాడింది ఎవడు చూసింది మీరే ఆలోచించి చెప్పండి ఇప్పుడంటే చూస్తున్నారు మాట్లాడుతున్నారు రాత్రిపూట నిద్రపోతున్నారు మీ కల్లోకి ఎవరు వస్తారు అక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే ఎలా మాట్లాడుతున్నారు మీరు ఈ శరీరంతో కాదు ఆ మాట్లాడుతున్నారు అంతే సింపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఓకే అమ్మాన తలంలో మనో శరీరం ధ్యానంలో గుర్చోపెట్టింది ఆనంద లోకంలో కంటర్ అయిపోయింది ఆనంద శరీరంతో ఊరి ఊరి నాలుగో శరీరంలోతో కూడా వచ్చేసావు నువ్వు మా ఊలదారు కాదే బాబు అనుకొని ఇంకా అది అంతరం అవుతుందని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళాడు విజ్ఞాన లోకం వెళ్ళాడు అంటే ఆయన అన్ని లోకాలు దాటుకుని వెళ్తున్నాడు విజ్ఞాన లోకం వెళ్ళగానే విజ్ఞాన లోకంలో ఈ మనసు ఆనంద లోకం అంటే ఆనందం కూడా అని చెప్పి ధ్యానంలో కూర్చిపోయింది దీని అర్థం ఏంటంటే మీరు ఒకటి సాధించాలంటే ఇన్ని దాటి వెళ్ళాలి అర్థమవుతుందా దేవతలు ఏమి సాధించారు సముద్రాన్ని చిక్కి పాల సముద్రం నుంచి లిక్కి అమృతాన్ని సాధించారు అమృతాన్ని సాధించే ముందు ఏమొచ్చినాయి ఫస్ట్ విషయం వచ్చింది హలాహల తర్వాత కామధేను కలవృక్షం ఐరాభుతం ఇలాగన్నీ వచ్చినాయి వాడితో శాటిస్ఫై అవ్వలేదు వాళ్ళు అలాగే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా హలాహలం వస్తుంది కష్టాలు వస్తాయి మీకు ఏదో ఒకటి మానసిక కష్టమో శారీరక కష్టమో ఇక్కడ నొప్పో అక్కడ నొప్పో మీకు వస్తాయి రాను రాను రాను ఆ కష్టాలు వస్తాయి రాను రాను రాను మీరు ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే నెమ్మదిగా కామధేను వస్తుంది కామదేను అంటే కోరికలు తెరుస్తుంది అందుకే జానంలోకి వచ్చిన కొత్తలో మీరు ఏది కోరిక ఉంటే అది వచ్చేస్తుంది గిఫ్ట్ మీరు ఏదో అది నేను అసలు అనుకున్నాను వచ్చేసిందండి నాకు జానంలో పల్లె పవర్ వచ్చిందండి అనుకుంటారు వచ్చింది మీకు కాదు అది కామదేను మీరు సముద్రం చిలుకు చిలికారు కదా వాసుకితో అలాగే ఇదిగో మీరు శ్వాసం చిలుకుతున్నారు ఉచ్ఛ్వాస విశ్వాసం ఉచ్ఛ్వాస విశ్వాసం ఉచ్ఛ్వాస విశ్వాసం చిలుకుతున్నారు చిలుకుతున్నప్పుడు ముందు ఫస్ట్ అలా అసగా అలా అలా రాగానే ఏం చేయాలా దేవతలు ఏం చేశారు అలా అలానే వాళ్ళు మెయింటైన్ చేయలేరు ఏం చేశారు శివుడికి ఇచ్చారు అలాగే మీరు కూడా ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్లో కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి మీరు అసలు అందరూ వేలు వాడు చూసుకుంటాడు అనుకోని మీ పని మీరు చేసుకోవాలా వాడికి వదిలేయాలా తిట్లు పడాల్సి వస్తుంది అవమానాలు పడాల్సి వస్తాయి మా మేము చాలా పడ్డాం ఏమో చాలా పడ్డాది ఎంతోమంది ఎన్నెన్నో పడ్డాం పత్రికారు కూడా పడ్డాడు వాడికి తక్కువ లేదు ఇది అదర్వైజ్ శారీరక బాధలు వస్తాయి మానసిక బాధలు అన్న వస్తాయి లేదా ఆర్థిక బాధలు అన్న వస్తాయి మూడిట్లో ఏదో ఒకటి వస్తాయి మూడిట్లో ఎక్కడ మీరు బలహీనంగా ఉన్నారో ఎక్కడ మీకు కర్మలు ఉన్నాయో దానికి వచ్చిన తర్వాత అది మీరు పట్టించుకోకూడదు పరమాత్మడు వదిలేసి మీరు మళ్ళీ ఆ పెట్టాలి వచ్చేవాసన విశ్వాసం వచ్చేవాసన విశ్వాసం వచ్చే మళ్ళీ రెండోది కొన్ని రోజుల్లో నిలబడ్డావు కదా వెంటనే ఇంకే వస్తుంది కోరికలు తీయటం సంకల్పాలు నెరవేరటం మొదలైతాయి ఎప్పుడు ఆరోగ్యం తల్లికి తగ్గిపోతాయి కల్పవృక్షం కోరినల్లా వస్తుంది కామధేనువు అడిగిందల్లా వస్తుంది కోరింది వేరు అడిగింది వేరు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాం తర్వాత ఎవరు వచ్చారా మేనక ఆ బ్యాచ్ కూడా వస్తారు రంభవరస మేనకా వచ్చారు అయ్యే ఎవడు కావాలో అక్కడ తీసుకున్నారు మీ టార్గెట్ అమృతం గుర్తు పెట్టుకోండి రంభవరస అంటే ఆనంద లోపం లేదు మీరు ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్క లోకాన్ని వెళ్తారండి అసలు సంగతి అది ఇక్కడ ఈమె ఎవరామే సావిత్రి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఇలాగే అన్ని లోకాలు దాటేళ్ళిందో మనం అలా దాటుతాం మూడోది ఆనంద లోకం మనోలోకం వస్తాం మనోలోకంలో కోరిందల్లు వస్తుంటుంది మీరు మనోలోకం కెంటర్ కానీ మీరు కోరిందల్లు ప్రత్యక్షం అవుతుంటుంది ఓకే నాకు మా చీర కావాలను కానీ అదేంటో చీర తీసుకుని ఇంటికి వస్తాడు మీరు అనుకుంటారు ఆహా నా ధ్యానశక్తి పెరిగిపోయిందని వెనకాతుల నుంచి పెద్ద తోక వచ్చేస్తారు బయటికి అది మీ ధ్యానశక్తితో రాలేదు అది అక్కడికి వెళ్ళడం వల్ల వచ్చింది కాళ్ళు చూసుకో ఫస్ట్లో సక్సెస్ అయిన సంకల్పాలు ఇప్పుడు సంక్రా సక్సెస్ అవ్వట్లా చాలామంది అంటారు అండి ఆ రోజుట్లో నాకు బలి వచ్చేయండి సంకల్పం పెడితే వచ్చేది ఇప్పుడు రావట్లేదు ఏంటండి అంటారు రాదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంకో లోకంలో ఉన్నావు ఆనంద లోకంలోకి వస్తావు ఆనంద లోకం రాక ఇందాక చెప్పాను కదా రంబా వరుస మేనక అంటే మీకు ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది ఎక్కడ ఎంజాయ్మెంట్ ప్రత్యక్షం అయిపోద్ది ఎవరు లెవెల్లో వాళ్ళకి నా లెవెల్లో నాకు మీ లెవెల్లో మీకు స్వెచ్ లేని వాళ్ళకి స్వెచ్ వస్తుంది భోగం లేని వాళ్ళకి భోగం వస్తుంది డబ్బు లేని వాడికి డబ్బు వస్తుంది ఇవన్నీ జరుగుతాయి మీ జీవితాల్లో ఎప్పుడు మీరు చిలుకుతూ ఉంటే మధ్యలో ఆపేస్తే అక్కడి దగ్గర ఆగిపోతాయి నూటికి తొంభై తొమ్మిది మంది మూడులో ఆగిపోతారు మూడో లోకంలో మనో తలంలో ఆగిపోతారు ఎందుకంటే సుఖంగా ఉంది ఎడ కొంచెం ముందుకెళ్ళి నాలుగులోకి వెళ్తారు ఆనందలోకం అది కూడా మన టార్గెట్ కాదు సత్యవతి అక్కడ కూడా ఆగల ఆనందలోకంలో ఆమెకు కావాల్సినంతమంది ఆనందం ఇచ్చేవాళ్ళు ఉన్నారు భర్తే కాదు గోల్డ్ మంది ఉన్నారు అక్కడ ఆనందం ఇచ్చేవాళ్ళు నాకు ఇది కూడా నేను సాధించాలి అమరత్వాన్ని సాధించాలి అక్కడ భర్త ప్రాణం అనేది ఎగ్జాంపుల్ ఆమె టార్గెట్ అమరత్వం దేవతల టార్గెట్ అమరత్వం ఇంకా ముందుకెళ్ళింది ఇంకా ముందుకెళ్ళండి ఆనంద లోకం తర్వాత విజ్ఞానలోకం జ్ఞానము అక్కడ మీకు యోగులు మహర్షులు ఋషులు పరిచయం అవుతారు అపారమైన శక్తి అపారమైన జ్ఞానం వస్తూ ఉంటుంది వంద మంది జ్ఞానంలో వస్తే మొట్టమొదటి నొప్పులకి బాధలకి యాభై మంది ఎగిరిపోతారు అబ్బో మనం కూర్చోలేమండి బాబు నడువు నొప్పి ఆ మూడు గంటలు కూర్చోబెట్టేసిందా నడువు ఎంత నొప్పి పెట్టిందా మానకొద్దు బాబు అంటారు హాయిగా కాలు జాబ్ టీవీ చూసుకుంటే అంత ఉంది అంటారు వాళ్ళు ఆగిపోతారు వంద మందిలో యాభై మంది అవుట్ అందుకే చూడండి క్లాస్ పెట్టిన మొట్టమొదటి నలభై రోజుల కార్యక్రమంలో రెండు మంది ఉంటారు లాస్ట్ రోజు తిరిగి ఇరవై మంది ఉంటారు ఓకే అయిపోయిందా ఈ నొప్పులు మనకెందుకు బాబు మోకాళ్ళ నొప్పులు సలుపులు అంటారు అంటే అన్నమయ్య కోసం వంగదో దాని పేరే హలాహలా ధ్యానంలోకి వచ్చినప్పుడు వచ్చిన నొప్పుల్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉండే జబ్బులు ఇంటి నుంచి పోతాయి రెండోది ప్రాణమై కోసం యాక్టివ్ అవుతుంది ఎనర్జీ వస్తుంది మీకు ఇంతకుముందు లేని ఎనర్జీ ఇప్పుడు వస్తుంది అబ్బా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం కదా ఇంకెందుకులే అబ్బా ధ్యానం సాల్లి అని కొంతమంది ఇంకొక ఇరవై మంది ఎగిరిపోతారు ఇక్కడ ఆరోగ్యం వచ్చేసింది కదా ఇక మూడోది మనోమైకోశం మనోమై కోసం ఏమొస్తుంది మనస్సు పనిచేస్తుంటది అంటే మనసు యాక్టివ్ అయిపోతుంది మీరు ధ్యానం చేసేటప్పుడు యాక్టివ్ అయ్యే ఇవి మనోమై కోసం ఏమొస్తుంది చక్కటి మనశ్ శాంతి వస్తుంది పీస్ఫుల్గా ఉంటారు అందుకే ధ్యానం చేసే పీస్ఫుల్గా ఉంటారు అన్నీ ఉన్నాయి తృప్తిగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాయి ఇంకేంటి జాలే అని అక్కడ ఆగిపోతారు కొంతమంది మనశ్ శాంతిగా ఉంది ఇంక జాలు మనకి ధ్యానం చేయండి అంటే ఎందుకండి ఇంకా మాకు మన శాంతిగా ఉందండి హ్యాపీగా ఉన్నాము పిల్లలంతా హ్యాపీ ఇల్లు అంతా హ్యాపీ మాకు ఏదో కాస్త వస్తుంది మా జీవితం హ్యాపీ అంటారు ఎప్పుడో ఈ హ్యాపీ ఇచ్చేవాడు ఎవడో కూడా వస్తాడు అందులో సందేహం లేదు నాకు మా ఆయన ఉన్నాడండి సల్లగా చూసుకుంటున్నాడండి ఇంకెందుకండి ధ్యానం పడుతుంది వన్ ఫైన్ మార్నింగ్ ఆడు యాక్సిడెంట్లో డామ్ పట్టు అప్పుడు ఆనందం అంతా కరిగిపోతుంది వన్ ఫైన్ మార్నింగు మనసు పాడైపోద్ది శక్తి అంతా పోతాయి వన్ ఫైన్ మార్నింగు జబ్బు వస్తుంది ఓ పిల్లలు మీరు వెళ్ళి ఆడుకొని బయటికి వెళ్ళి ఆడుకోకండి గో అండి ఏం చేయ్ చక్కగా ఆడుకొని బయట పిల్లలు ఆడుకోవచ్చు నువ్వు కూడా బో పట్టుకొని కూర్చున్నారు ఇందాక నుంచి బయట ఎక్కడికి వెళ్లకుండా చుట్టూ చెట్లు దగ్గర ఆడుకోండి ఓకేనా ఇంకా పిల్లలు ఎవరున్నారెళ్ళిపోండి వాళ్ళకి ఎందుకు ధ్యానం మనం చెప్పుకోవాలి కానీ క్లాస్ అక్కర్లే నువ్వు అడిగిపోతున్నావు అంటే ఎప్పటింకా నా వయసు నిండా పదహారు అని ఫిక్స్ అయిపోయారు ఇలా అందరూ వద్దు కూర్చో పర్లేదు నిండా నిండా పదహారు పదహారు పదహారు అనుకోకండి అమ్మాది ఇంకా డేంజరు ఎప్పటికింకా నా వయసు నిండా పదహారు అన్నారంటే మీ అరవైనే మీరు ఇష్టపడట్లేదు ఎప్పుడు ఆ మాట తప్పుడు మాట అది ఎప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారు అన్నది తప్పు మాట నువ్వు ఎవరి దగ్గర దాయి పర్లేదు నీ దగ్గర నువ్వు దాసుకోకు ఇప్పుడు నాకు అడిగా నీ వయసు ఎంతమ్మ అంటే నువ్వు ఒక ఇరవై నొక్కి నువ్వు డెబ్బై ఇరవై నొక్కి యాభై అని చెప్పిన పర్లేదు నాకు నొక్కినా పర్లేదు నీకు నువ్వు నొక్కుకోక ఎందుకంటే మీరు ఎప్పుడైతే పదహారు అన్నారో మీకు చైతన్యంలో పదహారు రికార్డు అయిపోతాయి వినండి పదహారు రికార్డు అవుతాయి పదహారు రికార్డ్ అయినప్పుడు అప్పుడేం జరుగుతుందంటే మీ కాన్షియస్ ఒప్పుకోదు మరణాన్ని మీరు పదహారు అనుకోండి ముప్పై అనుకోండి డెబ్భై అనుకోండి ఇరవై అనుకోండి కాలచక్రం దిరుగుతుంది దొరుకుతా తరుగతా అది ఒక్కసారి నేను లేపడానికి వచ్చింది అప్పుడు అప్పుడే పదహారులో నేను లేచిపోవడం ఏంటి అంటావు నువ్వు చూడండి ఒక్కసారి తీసుకెళ్దాం మనల్ని పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై అలవాటు చేస్తుంది తెల్ల జుట్టు ఫస్ట్ మే నోటీస్ మనిషికి నోటీస్ వస్తాయి అన్నమాట తెల్ల చుట్టూ మొట్టమొదటి నోటీసు ఓయ్ నువ్వు రెడీ చేసుకోవాలి వెంటనే మనం గోద్రేజ్ దయ్యేస్తాం కానీ నోటీస్ గురించి ఎందుకు ఆలోచిస్తాం ఇక రెండు నెమ్మదిగా చత్వరం వస్తాయి ఇలా చూడాల్సి వస్తే రెండో నోటీసు మా ఆమె నాకు ఈ మధ్య నేను ఏంది బుజ్జీ ఈ మధ్యన అంటే ఏమో తెలుసా నీకు రెండు నోటీసులు వచ్చి నేను పోయేద్దే నా క్లాసు నేను అది పాడైపోయింది పంపల కొంపటంటే ఇదే మేడం ఓకే రెండో నోటీసు మూడో నోటీసు ఏంటి ఊగుతుంటాయి ఓకేనా ఒక మామగారు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి మా మామగారు వచ్చి కూర్చుంది అన్న నవ్వుతుంటే పళ్ళు మెరుస్తుంది బా మామగారండి మీ పల్లె ఎంత బాగున్నాయండి అన్న ఉండనా అని అలా పీకి చూపించింది కట్టుడి పల్లెండి